ఇందు ఇందునందునెంత భేదమెంతయిన గలదు చిందర వందర చిందరందరగాక చేతికి లోనయినా దేవుని గొలుచువాడు దేవుని కొరగాక ఇవల సంసారులకేమి బాతి కావరపు మనుజుల కని దైవికము ము విచారింస తలపున్నదా ఇందునందునెంత భేదమెంతైన గలదు చిందర వందరగాక చేతికి లోనయ్యిన పరముగోరేటివాడు పరమునకే కొరగాక ఇరవై ఇంద్రియములకేమి బాతి వరసి భోగములలో వానికి అరిది మోక్ష సుఖములాసపడనున్నదా ఇందునందునెంత భేదమెంతయినగలదు చిందర వందరగాక చేతికి లోనయ్యిన ఎనసి కర్మ విధులకేమి బాతి మని శ్రీవేంకటేశుమాయ జిక్కిన వానికి తని శిభవ బంధముల దాటగా చోటున్నదా ఇందునందునెంత భేదమెంతయినగలదు చందరవందరగాక చేతికి లోనయ్యిన